మన సంసార జీవనం కూడా అచ్చవి మన జీవనంలో అసత్యము ఎంత లోతుగా పోతుకుంది అంటే మన లౌకిక జీవనం మనం వివాహములు చేసుకుంటాం ఆ వివాహము యొక్క వ్యవస్థ తర్వాత సంతానము అనే వ్యవస్థ వాళ్ళని పైకి తీసుకొచ్చుత అనే వ్యవస్థ తర్వాత మనం చేసే పూజలు కర్మలు తీర్థయాత్రలు దానములు ధర్మములు ఇహలోకము పరలోకము మొత్తం అంతా కూడా భేదము అనే అజ్ఞానము ఆవరించి మీకు ఈ మాటలు వింటూ ఉంటే నిరుత్సాహంగా ఉంటుందా అంటే అది అలా అంటే అజ్ఞానం ఉంటే మీరు చీకట్లో నిలబడి ఉన్నారనుకోండి అమావస్య చీకట్లో ఉన్నారు కరెంటు పోయింది మీ చుట్టూ ఏముంటుంది చీకటి పడుతుంది ఎంత లోతుగా ఉంటుంది ఎటు చూసినా చీకటే ఉంటుంది అంటే అలాగే ఉంటుంది కానీ ఆ చీకటిని పోగొట్టడానికి ఏం చేయాలి ఒక దీపం వెలిగిస్తే ఆ చీకట ఏముంటుంది అంత పోతుంది గంటసేపు మీరు కటిక చీకటిలో నిలబడ్డారనుకోండి ఒక క్షణంలో దీపం వెలిగించారనుకోండి గంటసేపు మీకు అంత ఇబ్బందిని కలిగించిన చీకటి పోవడానికి ఎంతసేపు పడుతుంది క్షణంలో పోతుంది మళ్ళీ ఎంతసేపు పడుతుంది అజ్ఞానము కూడా అతిథి ఇప్పుడు తొంభై ఏళ్ళు అజ్ఞానిగా ఉన్నా ఒక్క క్షణంలో వాడు సత్యాన్ని తెలుసుకుని కృతార్థుడు కాగలుగుతాడు ఈ మాటలు శ్రీకృష్ణుడు రెండో అధ్యాయంలో ఆచరణ ఉంటాడు స్థిత్వాస్యా వంటకాలేటి బ్రహ్మ నిర్మాణం వృక్ష కాబట్టి అజ్ఞానం అనేది మన జీవితాలలో చాలా లోతుగా పాటుకుపోయి ఉంటుంది దాంతో ఆ సమ్యక్ దర్శనం అనేది అది చేతికి అందని మ్రాణి పండుగలే భాషిస్తూ ఉంటుంది కానీ మీరు తెలుసుకుంటే దాన్ని తెలుసుకోవడం తేలికయే దాంట్లో మేము ఇబ్బంది మీకు చెప్తున్నా సో కాబట్టి అది సమ్యక్ దర్శనం యొక్క దాని యొక్క మహిమ అది కనుక ఆ అదే అజ్ఞానంలో జీవిస్తూ ఉండిపోకూడదు సమ్యక్ దర్శనాన్ని అలవరుచుకోవాలి మిమ్మల్ని గడ్డం పట్టుకుని బతిమిలాడి సమ్యక్ దర్శనం చెప్పడం కుదరదు అయ్యా నాయన విర్రా నా తమ్ముడు నా అన్నా ఇలా గడ్డం బతికిన బతిమిలాడి మీకు సమ్యుక్ దర్శనాన్ని ఎవడో అందివ్వలేడు మీకు ఆ ఇచ్చ ఉంటే మీకు ఆ జిజ్ఞాస ఉంటే మీరు తెలుసుకుంటారు లేకపోతే మీ దారి మీది భాష్యకారులు దారి భాష్యకారులు దారి శాస్త్రము దారి శాస్త్రాన్ని మీ మన దారి కాబట్టి అటువంటి జిజ్ఞాసతోటి ఆ సమ్యక్ తెలుసుకునే ప్రయత్నం చేయాలి అంతకంటే ముందు నేను అజ్ఞాని అని ఎక్నాలజీ చేయాలి మాకు తెలుసు అంటే పోయిందండి ఇది ఎలాంటి కంటే ఆ మాత్రం లంచం లేకుండా బతుకు గడవడం కష్టమండి అంటాడు ఏమైంది అక్కడికి మనం వందేళ్ళ నుంచి ఆ మాట అంటాం అలాగే ఉండిపోయింది ఇటువంకో కాబట్టి ఒకడు ఉంటాడు నేను మొన్న ఎన్ఎల్ ఎంప్లాయీ టెలిఫోన్ పోతే బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీ వచ్చి దాన్ని బాగుచేశారు పాపం పిలవగానే వచ్చాడనే ప్రీతితోటి నేను యాభై రూపాయలు ఇవ్వబోయాను నాకేదో నాకుండే సంతోషంతో నేను నేను ఈ రూపాయలు అన్ని జైలు పెట్టిన నేనేం చేసుకుంటాను అతను వచ్చాడు ఖర్చు పెట్టే అవకాశం వచ్చిందని ఖర్చు పెట్టి ఖర్చు పెట్టే అవకాశం కోసం చూస్తూ ఉంటాను ఖర్చు పెట్టే అవకాశం కనపడిన వెంటనే ఖర్చు పెట్టడం కాబట్టి నేను అతనికి యాభై రూపాయలు ఇవ్వబోయాను తీసుకోలేదు నేను తీసుకున్నాడు వద్దంది అన్నాడు ఏమయా కాఫీ కాలమా అంటే ప్రభుత్వం ఇచ్చి జీతంతో మేము బాగుతా ఉన్నాం మీకు ఆ ఈ మాట మేము వినలేద్రా బాబు ఇంకా వయస్సు పెద్ద వయస్సు వచ్చేసింది పోయి ప్రాణం పోయి లోపల మంచి మాట ఒకటి విన్నాను ఇంకా ప్రాణం పోయినా పర్వాలేదండి ఇది విన్నా టైట్ మాకు జీతాలు ఇస్తాను సార్ మాకు జంట్ అవ్వట్లేదు మీరు ఈజ్ అ వర్కర్ లైన్ మ్యాన్ ఆఫీసర్ ఏమీ కాదు హీజ్ అ లైన్ మ్యాన్ జీతం ఇస్తాడు సార్ మాకు తీసుకున్నాడు హీజు ఎప్పుడు ఇస్తుంటే అప్పుడు నేను పండు పనికి పండు జత చేసి మీకు నేను ఆశీర్వదించిస్తున్నా తీసుకో మరి మీరు మహాత్ములు మీరు తీసుకుంటున్నది నేను తప్పనిసరిగా తీసుకుంటున్నాను తీసుకున్నాడు ఆశీర్వదించే తీసుకున్నాడు తప్ప అలా సో ఫర్ హిమ్ అది మీకు ఏమైపోయింది ఇప్పుడు పోయింది కాబట్టి అజ్ఞానము అటువంటిదే మీరు దానిని చూసి దాని చీకటిని చూసి ఆవరించిన చీకటిని చూసి ఆ చీకటిని తిట్టుకుంటూ కూర్చుంటే అలాగే ఉంటుంది దీపర్ లలిస్తే పోతుంది సమ్యక్ దర్శనము అంటే సత్యము యొక్క దర్శనము దాన్ని శ్రీకృష్ణుడు మళ్ళీ భాష మార్చి చెప్తున్నాడు పాపం తెలుసుకుని కృతార్థులవుతారు అనే దయతో భాష మార్చి మళ్ళీ దాన్నే చెప్తున్నాడు ఏమని యదా ఏకస్థం అనుపశ్యతి భూత పృథద్భావం మీరు పశ్యతి అనుపశ్యతి పశ్యతి అంటే చూస్తున్నాడు ఇప్పుడు ఓ నాకు ఒంట్లో కొంచెం నల్లతగా ఉన్నది ఓ పదేళ్ళు కొన్నాడు వచ్చాడు ఏదో పట్టుకు వచ్చాడు సరే వెళ్ళారా చూడు నా చేయి చూడు ఒకసారి అన్నా చేయి చూశాడు చూశానున్నాడు జ్వరంగా ఉందండి చెప్పాడు ఓకే సో తెలిసింది కదా చేయి చూస్తే తెలియదండి వేడిని బట్టి ఈ పదేళ్ళ కుర్రాడు హై స్కూల్లో చదువుతున్నాడు టెన్త్ క్లాస్ పాస్ ఇంటర్మీడియట్ పాస్ ఎంసెట్ మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ప్యాస్ అయ్యి ఎంబీబీఎస్ ప్యాస్ సీటు సంపాదించి ఎండీ ప్యాస్ మంచి ప్రాక్టీసింగ్ ఫిజీషియన్ అయినాడు వాడికి నేను చేయి చూపించాను చేయి చూసి నీకు జ్వరం ఉందని ఇంటికి ఇద్దరు చూసింది ఒక్కటేమంటారా ఇద్దరూ చూశారు వాడు పశ్యతి వీడు పశ్యతి కానీ ఆ కుర్రాడు చూసిన పశ్యతి దాన్ని పశ్యతి అంటారు ఈ డాక్టర్ చూసిన పశ్యతిమంటారు అను పశ్యతి ఎలా తెలిసిందా మీకు అను అంటే శాస్త్రము యొక్క ఉపదేశము ఆ తత్వాన్ని తెలుసుకొని వాడు ఇలా చూస్తున్నాడు అను పశ్యతి కాబట్టి చేయి చూడడాన్ని ఉంది పదేళ్ళు కూడా చూస్తే వాడికి చేయి వ్యత్సగతంగా ఉంటుంది జ్వరం వచ్చింది డాక్టర్గా పదేళ్ళు పనిచేసిన వాడు చేయి చూస్తే వాడికి తెలుస్తుంది జ్వరం వచ్చింది మరి తేడా లేదా ఉంది మీరు కూడా పశ్యతీ పనికి రాదు అను అంటే ఎలా ఉంటుంది భూత పృథద్భావం వేక్తాహే పశ్యతే అంటే వేక్తాహె ఏమిటి చూస్తాడు ఈ ప్రాణులు వేరు ఆ ప్రాణులు వేరు ఈ మనసులు వేరు ఆ మనస్సులు వేరు మగవాళ్ళు వేరు ఆడవాళ్ళు వేరు తర్వాత పశువులు వేరు మనస్సులు వేరు పశువుల్లో ఆవులు వేరు బజ్లూ వేరు మేకలు వేరు గేదెలు వేరు తర్వాత క్రిములు వేరు కీటకములు వేరు పక్షులు వేరు చెట్లు వేరు దేవతలు వేరు అసురులు వేరు ఇలా చూస్తం భూత పృథద్భావం పశ్యతి ఇలా చూస్తం ఆ తర్వాత శాస్త్రాన్ని అధ్యయనం చేస్తాం ఈ వేరువేరుగా కనపడేవి క్షేత్రములు ఈ క్షేత్రములన్నిటి ఉన్న సారము ఏమిటి ఇప్పుడు ఆభరణాలు దృష్టి వాడు ఆభరణ దృష్టాంతం ఒకటి ఉన్నది ఇవి నెక్లెస్లు అవి కంకణములు ఒకటి కాదుగా వేరువేరు ఇవి కర్ణాభరణములు ఇవి వేరే నాసాభరణములు వేరు ఇంకా ఒకటే తీసుకోండి నెక్లెస్లే తీసుకోండి ఇవి దుబాయ్ నుంచి వచ్చిన నెక్లెస్లు ఇవి కెనడా నుంచి వచ్చిన నెక్లెస్లు ఇవి మన మన అమెరి మన ఇండియాలో ఎక్కడి నుంచో వచ్చిన నెక్లెస్లు మళ్ళీ వేరు అటులోనే వేరు ఇలా చూస్తున్నాడు ఒకడు ఇంకొకటి చూశాడు ఇవంతా ఒకే బంగా అని ఇంకొకటి చూశాడు ఈ చీపులు రెండింటికి తేడా ఉందా లేదా అలాగే భూత పృథద్భావం ప్రాణులు వేర్వేరుగా ఉన్నట్లుగా కనపడతాయి కానీ వాటన్నిటి ఎందు అవన్నీ కూడా ఒకే పరమాత్మ ఎందు నిలిచి ఉన్నది ఏకస్థం వాటి యొక్క సారము ఒక్కటియే ఆభరణములన్నీ దే ఆభరణములన్నీ ఏ మూల ధాతువు ముందు నిలిచి ఉన్నది ఒకే మూల ధాతుల నుండి నిలిచి ఉన్నది బంగారము అనే ఒకే ధాతుల నిలిచి ఉన్నది ఈ ఫ్యాన్లు ఈ దీపములు ఇటువంటి పరికరములు ఎలక్ట్రిక్ పరికరములు ఎలక్ట్రిక్ పరికరాలు చాలా ఉంటాయి ఎలక్ట్రిక్ పరికరముల షాపునూ షాపు ఆ పరికరాలకే షాప్ సో అటువంటి పరికరములు అనేకానేకములు ఉంటాయి వీటన్నింటినీ నిలబెట్టే తత్వము ఒక్కటి అదేవిధముగా సకల ప్రాణులు ఒకే పరమాత్మ చైతన్యము ముందు మంగుకాడము కలిగి ఉన్నది ఏకస్థం అని దర్శిస్తారు అలా దర్శిస్తారు అలా దర్శించినప్పుడు వాడికి ఎవరైనా భేదవాడు కనపడ్డాడనుకోండి వాడికి ఏదైనా ఉపకారం చేస్తారు ఓ ఆవు కనపడిందనుకోండి కనుక వాడు ఇటుబడు పెడతారు ఓ సో ఈ విధంగా సకల ప్రాణుల ఎందు ఒకే పరమాత్మను దర్శిస్తారు విద్యా వినయం పన్నే ఇదే రెండు బ్రాహ్మణే గవిహస్తిని శుని చేక స్వపాచేత పండిత సమదర్శన సకల ప్రాణుల ఎవరు ఒకే పరమాత్మను దర్శిస్తారు వారికి భేదాలు కనపడవా వారికి కుక్కను చూస్తే ఇది కోట్లెగ్గడే యానిమల్ అని మనిషిని చూస్తే వీడు రెండు కాళ్ళ మనిషి అని తేడా తెలియదంటారా తెలుస్తూ ఉంటుంది అదేమి వృద్ధివాడు కాదు కానీ ఈ భేదమును కలిగించే అంశములు ఏవి గలవో ఆ అంశములను భేదమును కలిగించే అంశములు ఎన్ని ఉన్నాయో వాటన్నిటినీ చూస్తూ ఉన్నప్పటికీ వాటికంటే అతీతమైనటువంటి ఆ అద్వయ ఆత్మతత్వమును వీడు దర్శిస్తాడు ఎందుకంటే వాడు శాస్త్రాన్ని అధ్యయనం చేసి ఆ తత్వాన్ని బాగా ఆకలింపు చేసుకుని ఆ విధంగా ఉంటాడు అలా ఎవడు దర్శి ఎప్పుడైతే అలా దర్శిస్తాడో అనుపశ్యతి ఈ అనుపశ్యతిలోనే మరి ఒక అంశము కూడా గలదుపశ్యతి మరి దాంట్లో సగన్యన జరుగుతుంది సార్ ఈ అనుపశ్యతిలోనే మళ్ళీ ఇంకో అంశము కూడా గలదు తత ఏవచ విస్తార దీనికి ఈ బంగారము ఆభరణములు దృష్టాంతం బాగా సరిపడుతుంది ఆభరణములన్నింటినీ మీరు చూస్తూ ఉంటారు అవి మీరు ఎలా చూస్తారు ఈ ఆభరణములన్నీ ఒకే బంగారం నుండి నిలిచి అని చూస్తారు మీకు ఈ దృష్టాంతంలో ఉండే కిటుకు మీకు తెలిసిందో లేదో చెప్పండి మీరు కిటుకు మీకు ఎలా ఉంటుందంటే ఆ ఈ ఆభరణములన్నీ భిన్న భిన్నములుగా ఉన్నాయి అనుకున్న వ్యక్తి ఒకటో రెండో ఆభరణాలను కొనుక్కు తెచ్చుకుంటాడు మీకు తెలుసా ఈ ఆభరణములన్నీ ఒకే బంగారం నుండి నిలిచి ఉన్నవి అన్న వ్యక్తి ఏది కొనడం మీరు గమనించారో లేదా వాడు ఈ బంగారు ఆభరణముల వ్యామోహం నుంచి బయటపడిపోతాడు ఆ వ్యామోహం పూర్తు ఈ వ్యామోహం కేవలము స్త్రీలకు మాత్రమే గలదని మీరు అనుకోద్దు స్త్రీలకే కాదు పురుషులకు ఉన్నది పురుషులు కూడా మెడలో గోల్డ్ సోప వేస్తారు చివరికి దుద్దులు పెడతారు ఇందులో బంగారము డైమండ్స్ ఉంటాయి సన్యాసులైతే మాలని బంగారంతో రుద్రాక్షల్ని చిప్తిస్తారు బంగారంతో రుద్రాక్ష ఉందనుకోండి దానికి ఇలా ఓ కవరు ఇలా ఓ కవరు ఉంటుంది ఆ మధ్యలోంచి వైర్ పోతుంది ఈ కవరు గోల్డ్తో చేస్తుంది ఈ కవరు గోల్డే మధ్యలో వైరు గోల్డ్ అదేం తక్కువ గోల్డ్ పడుతుంది అనుకుంటున్నా అంతకంటే నెక్లెస్ జరిగితే కాబట్టి కాబట్టి ఈ వ్యామోహం అనేది ఇది మొత్తం సమాజం అంతా ఉంటుంది నేనేదో విశ్రాంతి చెప్తే ఏదో ఆడవాళ్ళని ఉద్దేశం చెప్తున్నానని మీరు అనుకోవద్దు లేదంటే ఒక హై అది కాకుండా పురుషులు ఎందుంటుంది స్వాములు ఎందుంటున్నాయి సో ఇంత పెద్ద బంగారుపు దర్మీదో బొమ్మ వేసి మెడ వేసి కూర్చుంటారు అనేక రకాలు ఉంటున్నాయి వై గోల్డ్ ఇప్పుడు మీకు దేవుడు బొమ్మను వెళ్ళవేసుకోవాలనుకుంటే మనంగా రాతితో చేసిన దేవుడు బొమ్మలు లేకపోతే ప్లాస్టిక్తో చేసినది మేడ్ ఇన్ చైనా ప్లాస్టిక్తో చేసిన దేవుడు బొమ్మలు ఉంటాయి గణేష్ బొమ్మలన్నీ చైనా నుంచే వస్తాయి అది వేసుకొచ్చిన వెళ్ళను దానికో ఎన్నో కుక్కను పెట్టుకుని వెళ్ళ వేసుకొచ్చు కదా వై గోల్డ్ అంటే గోల్డ్ మీద కానీ ఈ ఆభరణములన్నీ ఒకే బంగారం నిర్చి ఉన్నవి అనే దర్శనం వెంట ఆ వ్యావహం పూర్తిగా పోతుందండి వాడికి అటువంటి వాడిని ఉద్దేశించే సో లోష్టాశ్మ సమలోష్టాశ్మ కాంచనహ అన్నాడు శ్రీకృష్ణ సమ యోగి పేరు పెట్టాడు యోగికి యోగి అంటే మీరు ఎదువ దీసుపోయి కూర్చుంటారనుకోండి జ్ఞానము కలవానికి సమలోష్టాశ్మ కాంచన లోష్ట అంటే మట్టిబిడ్డ అశ్మ రాతి ముక్క కాంచన బంగారం ఇక్కడ ఓ మట్టిబిడ్డ ఓ రాయి ముక్క ఓ పత్తులాల బంగారం మీరు పెడితే మూడు సమావ అంటే మట్టిబిడ్డని రాతి ముక్కని అవతల పారసీది లేదు బంగారాన్ని జేబులో వేసుకునేది లేదు ఆల అంటే ఫరేడం ఏంటి కాబట్టి బంగారం దృష్టాంతం ఇట్స్ వెరీ యూజ్ఫుల్ ఎన్వస్టేషన్ సో ఏ అయితే బంగారాన్ని చూస్తాడో ఆ చూడంలో రెండు రకాలు ఒకటి ఈ ఆభరణములన్నీ ఒకే బంగారం నుండి మనుగడను కలిగి ఉన్నవి ఆ మాట నేను ఇప్పటికే మూడు నాలుగు సార్లు అన్నాను అది ఫస్ట్ రెండవది ఉన్నది ఈ ఆభరణములన్నీ ఒకే బంగారం నుండి ఆవిర్భవించినవి అక్కడి నుంచే వచ్చాయి అన్నీ ఒకే బంగారం నుంచి ఆవిర్భవించినవి ఎందుకండి మీరు లోకంలో చూడండి లోకంలో దృష్టి ఎలా ఉంటుంది సింపుల్ సింపుల్ విషన్ వెరీ సింపుల్ నేను పెద్ద పాండిత్యం అక్కర్లేదు పెద్ద చర్చ అక్కర్లేదు మీరు విమర్శ చేయనక్కర్లేదు సింపుల్ విమర్శ అంటే పరిశీలన చేయనక్కర్లా వెరీ సింపుల్ ఎలాగో తెలుసు సకల ప్రాణులు ఎక్కడి నుంచి వచ్చాయి ఈశ్వరు నుంచి వచ్చాయి మళ్ళీ సకల ప్రాణులు ఎక్కడికి పోతాయి ఈశ్వరులోకి పోతాయి ఎంత సింపుల్గా ఉంది ఇది కానీ లోకం ఎలా ఉంటుంది ఈ సింపుల్ అక్కర్లేదు వాళ్ళు ఎలా చూస్తారు ఇప్పుడు పూర్వజన్మలో గుర్రం అంతకు ముందు జన్మలో పులి ఆ పులి జన్మలో ఉండి ఎవన్నో తినేశాడు అంచేత ఈ జన్మలో కష్టపడుతున్నాడు దట్ ఈజ్ హౌన్సీస్ కానీ చచ్చిపోయి మీరు ఎక్కడికి వెళ్తాడు ఇటు నరకానికి వెళ్తాడా అటు స్వర్గానికి వెళ్తాడా లేకపోతే మధ్యదారులో ఇది తిక్కుని ఎక్కడైనా తిక్కిపోయి ఎంత కాంప్లెక్స్ థింకింగ్ చూడండి మీరు సమాజంలో ది సొసైటీ జస్ట్ అనేబుల్ టు అండర్స్టాండ్ వన్ సింపుల్ ఫ్యాక్ ఏమిటి పుట్టినప్పుడు ఈశ్వరం నుంచి వచ్చాడు గిట్టినప్పుడు మళ్ళీ ఈశ్వరుల్లోకి పోతాడు శాస్త్రం చెప్తూ ఉంటుంది శాస్త్రం ఇంకోటి తిప్పుతుంది మనం మీకు తెలుసుకుంటే మరి శాస్త్ర దృష్టి సమ్యగ్ దర్శనము చాలా విలక్షణంగా ఉంటుంది యునీక్ శాస్త్రం ఆమోతులు తెలిసినప్పుడు మీరు ఇవాళ రాత్రి నిద్రపోతారు ఇవాళ పొద్దున్న నిద్ర లేచారు నిద్ర లేచినప్పుడు మీరు ఎక్కడి నుంచి వచ్చారో ఎప్పుడైనా ఆలోచించారా ఎక్కడ ఇప్పుడు నిద్రలే అంటే వాళ్ళంటాడు నేనేమో పద్మారావు నగర్లో శాంభయ్య పాత్ర వచ్చాను నిద్రలో పద్మరావు నగర్ ఉందా నిద్రలో మీరు ఎక్కడున్నారు నిద్ర పట్టినప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళారు పొద్దున నిద్ర లేచినప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు ఎప్పుడైనా విమర్శ చేశారా దీన్ని నిద్రలో మీరు ఈశ్వరునిలో విలీనమైనారు నిద్ర నుంచి వచ్చినప్పుడు ఈశ్వరుని నుండి బయటకు వచ్చినాను నిద్ర దీనికోసం మృత్యువు జన్మ అక్కర్ల నిద్ర డైలీ మరి ఉపనిషత్తులు అలాగే చెప్తున్నాయి సాంద్రోగ్య ఉపనిషత్తు ఇన్ సో వర్డ్స్ అలాగే చెప్తున్నాయి మీరు నిద్రపో అంచటనే అదొక ఒక ధ్యానము కూడా కలగదు నిద్రలేసుకోను ఇదిగో నిద్రలేశాను ఈశ్వరుడి నుంచి ఈ సంసారంలోకి వస్తున్నాను అని అనుకోవడం మనకి తానే చెప్పుకోవడం మా మిత్రులు నాతో ఉంటాం సెల్ఫ్ థాక్ సెల్ఫ్ కన్వర్జేషన్ ఇలాంటివి ఉన్నాయి ఇవి ఆటో సజెషన్ అనే పేరుతో మేము ధ్యానంలో ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం ఆటో సజెషన్ కానీ సెల్ఫ్ థాక్ అనొచ్చు సెల్ఫ్ కన్వర్జేషన్ అనొచ్చు మీరు ఏ పేరు తనతో తానే చెప్పడం ఏమని ఇదిగో తెలివి వచ్చింది పరమేశ్వరం నుంచి నేను ఈ సంసారంలోకి వస్తున్నాను అసలు ఆ భావన మీరు చేస్తూ ఉండండి రేపు పొద్దున్నే చేస్తూ చూడండి ఎలా ఉంటున్నాము రాత్రి పడుకునే ముందు ఆగింది ఈ సంవత్సరంలో ఈ కష్టాలు సుఖాలు పడివేవో పదవు ఈ రోజుకి పూర్తయింది ఈ సంవత్సరము నేను మళ్ళీ ఈశ్వరంలో ఈశ్వరుని రూపలికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాను అని మీరు ఓ రాత్రి పడుకునే ముందు ఉదయం లేచేప్పుడు ఇలా భావన చేస్తే మీకు సమగ్దర్శనము చాలా దూరంగా ఏమీ ఉండదు మీరు అది బాగా అనుభవానికి వస్తుంది మనం ఏమనుకుంటాం నిద్ర గురించి అసలు మనం పట్టించుకోవాలి ఎప్పుడు సంసారంలోనే ఉన్నాను మేము అని అనుకుంటాం ఎప్పుడూ సంసారంలోనే ఉన్నాం నిద్రలో ఎక్కడున్నవారంటే బెడ్రూమ్లో ఉన్నాను మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నాను బై మాస్టర్ బెడ్రూమ్ హూ ఇస్ ది మాస్టర్ ఐ ఆమ్ ది మాస్టర్ హూ ఇస్ ది మాస్టర్ మాస్టర్ ఆఫ్ అదే అప్ప యు యూఆర్ నాట్ ది మాస్టర్ ఆఫ్ యువర్ బాడీ ఇచ్చెల్స్ బిల్డింగ్ మీకు మాస్టర్ తర్వాత చూడొచ్చు నీ బడికే నువ్వు మాస్టర్వి కావు ఎనీవే డేట్ ఫోర్ ఏ కకల ప్రాణులు ఒకే పరమాత్మ నుండి విలీనమవుతూ ఉన్నాయి ఒకే పరమాత్మ నుండి ఉన్నాయి తత ఏ వచ ఒకడు ఆ పరమాత్మ నుంచి వచ్చాడు ఇంకొకడు అదే పరమాత్మ నుంచి వచ్చాడు ఇంకొకడు అదే పరమాత్మ నుంచి ఆటో డ్రైవరు మరొకడు అదే పర మరొక ప్రాణి అదే పరమాత్మ నుంచి వచ్చింది వీధి కుక్క ఇంకో ప్రాణి అదే పరమాత్మ నుంచి వచ్చింది పిల్లి అన్ని ప్రాణులు కూడా ఆ పరమాత్మ నుండి వచ్చినవి ఆ పరమాత్మ నుండి విలీనమైనప్పుడు ఆ పరమాత్మ నుండే విలీనమగుచున్నవి సాగిస్తున్నప్పుడు కూడా ఆ మనుగడను సాగిస్తూ ఉన్నవి ఇది దిస్ ఈస్ ది సమ్యగ్ దర్శనం ఈ సమ్యక్దర్శనాన్ని ఎవరైతే ఆకలింపు చేసుకునే అనుభవానికి తెచ్చుకుంటారో వాళ్ళు ఎవరైపోతారంటే బ్రహ్మ సంపద్యతే కదా ఆ కాలము నుండే ఏ కాలము నుండైతే యదా తదా ఏ కాలము నుండైతే ఈ సమ్యగ్ దర్శనమును మానవుడు అనుభవానికి తెచ్చుకుంటాడో అదే కాలము నుండి వాడు బ్రహ్మస్వరూపుడై ఉండుము బ్రహ్మ సంపద్యతే సో ఎలాగంటే సకల ప్రాణులు ఎలా అయితే సకల ఆభరణములు ఒకే బంగారములందు ఉంటాయో అలాగే కిరకములు కరంగములు అన్నీ కూడా ఒకే నీటి ఎందు ఉంటాయో మట్టి కణములు అన్నీ కూడా ఒకే పృథ్వీ ఎందు మనుగడను సాగిస్తూ ఉంటాయో కిరణములన్నీ కూడా ఒకే సూర్యుని నిలిచి ఉంటాయో ఒకే సూర్యుడి నుంచి అదే సూర్యునిలో విలీనమవుతూ ఉంటాయో అవయవములన్నీ కూడా ఒకే దేహమునందు అంతర్భాగములుగా ఉంటాయో ఇప్పుడు ఈ చేతులు కాళ్ళు ఈ అవయవములన్నీ కూడా ఒకే దేహంలో ఉంటాయి ఇప్పుడు గుండె ఎన్ని ఎన్ని లెక్క పెట్టచ్చు మూడు ఎన్ని లెక్క పెట్టచ్చు లెక్కలేనవి ఉన్నాయి ఎముకలు ఉన్నాయి దేహంలో టూ సిక్స్ బోన్స్ అదే ఈ టూ హండ్రెడ్ అండ్ సిక్స్ బోన్స్ దేనిలో అంతర్భాగంగా ఉన్నాయి ఒకే దేహం అంతర్భాగమై ఉన్నాయి సెల్స్ నర్వ్ సెల్స్ హార్ట్ సెల్స్ బ్లడ్ సెల్స్ వైట్ సెల్స్ ప్లేట్లెట్ సెల్స్ మరో సెల్ మరో సెల్ హండ్రెడ్స్ ఆఫ్ వెరైటీ న్యూరాన్ సెల్స్ ఈ ఇవన్నీ భిన్న భిన్నములైన ఈ కణములన్నీ ఒకే దేహంలో అంతర్భాగములవుతున్నాయి అదేవిధంగా సకల ప్రాణులు కూడా ఒకే పరమాత్మయుడు అంతర్భాగముగా ఉన్నారు మీ మనస్సులో సంకల్పములన్నీ ఒకే మనస్సులో అంతర్భాగంగా ఉంటాయి సుఖానికి సంబంధించిన మీ దుఃఖానికి సంబంధించినవి మంచి చెడు అన్ని రకముల సంకల్పములు ఒకరిని చూస్తే ఆశీర్వచనం ఏ ప్రేమ కలిగింది ఇంకొకరిని చూస్తే ద్వేషం కలిగింది ఈ రాగము ఈ ద్వేషము ఈ సంకల్పాలు రకముల సంకల్పములు ఒకే మనస్సులో అంతర్భాగంగా ఉన్నాయి భిన్న భిన్నములుగా ఉన్నాయి కదా అని మనస్సులు భిన్నము అలాగే సకల పురాణులు కూడా ఒకే ఈశ్వరుని ఎందు మనుగడను కలిగి ఉన్నవి ఒకే ఈశ్వరు నుంచి ఆవిర్భవిస్తూ ఉన్నవి అని ఎవరైతే దర్శిస్తారో వారు స్వ తత ఏవచ విస్తారం సంకల్పములు ఎన్ని రకములైనా ఒకే మనస్సు నుంచి వచ్చేవి కిరటములు ఎన్ని రకాలు వచ్చినా ఒకే నీటి నుండి వచ్చేవి కిరణములు ఎన్ని రకములు వచ్చినా ఒకే సూర్యుడి నుంచి వచ్చేవి అని అట్లించటూ ఇట్లించటం ఆల్ ఇన్ వన్ One as, one in all. All in one. One in all. Everything. Everything. Every you all have said something like that. Everything is true. When God is wi-i-essen, what we call. That is true for human beings and own worlds. It is a very practical. It is true for you just to be ecrais. Why do you use your Lebens Erasam? అభ్యాసం అంటే ఎలా అభ్యాసం చేస్తారు ఇప్పుడు డంబల్స్ అభ్యాసం చేయడం లాంటిది కాదు ఇది డండల్స్ అంటే వైద్యు ముక్కుని ఇంటికి పట్టుకోవాలి ఇలా ఇలా అభ్యాసం చేస్తూ ఉంటే రోజు పొద్దున్న ఐదు నిమిషాలు సాయంకాలం ఐదు నిమిషాలు అంటే అది తెలుస్తూ ఉంటుంది ఇది ఎలా అభ్యాసం చేస్తారు ముందు భగవద్గీతని శ్రవణం చేయాలి బాగా ఇలా శ్రవణం చేస్తూ ఉండాలి తర్వాత మననం చేయాలి శ్రవణం చేస్తే సరిపడదు మననం చేయాలి తర్వాత నిధుధ్యాసము అంటే మెడిటేషన్ అది కూడా ఒక ఆర్గనైజ్డ్గా గైడెడ్ వేలో మెడిటేషన్ చేయాలి మీరు ఇంత పని చేస్తే మనస్సు బుద్ధి ఎందు బాగా తరడుగట్టి ఉన్నటువంటి అజ్ఞానము క్రమక్రమంగా తొలగి ఆ ప్రకాశము మీకు అనుభవానికి రావడం ప్రారంభమవుతుంది కనుక ఆ వ్యాధిలో మీరు అడుగు వేయాల్సి ఉంటుంది సో ఎనీవే ఆ విధంగా ఎప్పుడైతే మీకు ఎక్కడ మీరు దర్శిస్తే అక్కడ పరమాత్మ మీకు దర్శనం అవుతుందో అప్పుడేమవుతుందో తెలుసునండి యు ఎంటర్ టు ఏ స్టేట్ ఆఫ్ బ్లిస్ బ్రహ్మ సంపదతే కదా ఎందుకంటే ఎక్కడ చూసినా ఆ ఈశ్వరుణ్ణి ఎవడైతే దర్శిస్తాడో వాడికి ఆనందానుభవం తప్ప ఇతరములైన సుఖ దుఃఖముల యొక్క బెడగలు వాడికి ఉండనే ఉండవు ఆనంద స్థితిలోనే నిలిచి ఉంటారు దీనికి భిన్నంగా మీరు ఆ ప్రకృతి ఎందు ప్రతిఫలిస్తూ ఉన్నటువంటి ఆ పరమాత్మతత్వాన్ని విస్మరించి దానిని తెలియలేక మీరు ప్రకృతినే చూస్తూ భేదములనే చూస్తూ ఉన్నారనుకోండి తర్వాత అలా చూసేప్పుడు భేదాలనే చూస్తారు భిన్న భిన్నంగానే చూస్తారు పైగా తన ఎడన కూడా ఆ ప్రకృతితో వీడు ఐడెంటిఫై అయి ఉంటాడు దేహము నేను మనస్సు నేను దేహము మనస్సు ప్రకృతి దేహము మనస్సును సాక్షిగా తెలుసుకుంటూ ఉండే ఆ చైతన్యము నేను అని వీడికి తెలియదు దేహము ఇంద్రియములు మనస్సు ఐడెంటిఫై అయి ఉంటాడు ఎప్పుడైతే ప్రకృతి కార్యమైన దేహేంద్రియాదులతో మమేకమై ఉంటాడో వెంటనే స్వార్థబుద్ధి కుడుతుంది స్వార్థబుద్ధి భోగబుద్ధి ఈ రెండు ఉదయిస్తాయి ఈ దేహము ఇంద్రియములు నేను అని ఎప్పుడైతే నేను నిశ్చయం చేసి కూర్చుంటానో నాకు అన్ని భిన్న భిన్నములుగా భాషించడం అనే మాట అదొకటి దానికి తోడుగా స్వార్థము భోగము అనే రెండు బుద్ధులు పుట్టారు ఇది నేను వెర్ఫార్ ఇది నాది నేను నాది నాది నేను నేను నాది ఇంకెంతకంటే వేరే ఉండదు ఇది మీకు చాలా సహజముగా అనిపించవచ్చుగాక చాలా నార్మల్ అనిపిస్తుంది చాలా సహజం అనిపిస్తుంది దాంట్లో దోషం ఉందని కూడా తెలుసుకోరు శ్రీరామకృష్ణ గారు దృష్టాంతం చెప్పేవారు ఈ చేపల ముట్టిని లేడీస్ ఉంటారు ఆయన బెంగాల్లో దృష్టాంతాలు కదా ఈ చేపల ముట్టిని లేడీస్ ఉంటారు పొద్దున్నే బుట్టల నిండా చేపలు పెట్టుకుని అంటే ఆ చేపలను పడతారు సముద్రంలో ఆ సముద్రపు ఉడ్డు మీద వాటిని అన్నింటినీ ఎండపోస్తారు ఆరపోస్తారు ఆ చేపలనన్నింటిని ఎండు చేపలు అటోమేట్లీ బుట్టలోకి వస్తుంది ఆ బుట్టని కప్పి బస్సు చెప్పుతారు సిటీ బస్సు ఎక్కుతారు ఆ సిటీ బస్సులో ఇక్కడ కూర్చోలేము మనం ఆ సిటీ బస్సు ఎక్కి మేము విశాఖపట్నంలో రూపించే వాళ్ళం ఆ సముద్ర పొద్దున్న బయలుదేరుతుంది బస్సు వాళ్ళు అరగని చేపల వాళ్ళు ఎక్కుతారు నెక్స్ట్ స్టాప్ మాది యూనివర్సిటీ వాళ్ళు అక్కడ మే ఎక్కివాళ్ళు మే ఎక్కి ఇంకా ఆ బస్సు అంతా చేపలే చేపలు వాసారు వాళ్ళు ఓసారి అవ వాళ్ళు ఒకసారి అవైందంటే ఈ చేపలన్నీ అమ్మేసి తిరిగి వచ్చేస్తున్నాయి ఒక అరవై మంది తిరిగి వచ్చేప్పుడు రాత్రి అవుతుంది ఆ ఈ లోపల తుఫాన్ వచ్చింది తుఫానంటే పెద్ద వర్షము గాలి వచ్చింది కరెంట్ పోయింది బస్సు ఆగిపోయింది వీళ్ళు ఆ రోడ్డు మీద నిలబడి ఉన్నారు అప్పుడు పక్కనే ఉన్న ఓ గోడౌన్ లాంటి తింటే దాని యజమాని ఆ వర్షంలో తలిసిపోతే లేడీస్ ఏం కష్టపడతారని అతను పిలిచి ఓ గది ఇచ్చాడు ఈ గదిలో కొనుక్కోండి రాత్రికి ఇక్కడ విషయం అంటే రెండు పళ్ళు ఇచ్చి మీరు పళ్ళు తిని గదిలో పడుకుంటే ఇక్కడ పొద్దున్న వెళ్ళిపోవచ్చు ఇంకా రాత్రి వెళ్ళేది మీకు వెళ్ళాక వాళ్ళు ఆ గదిలో వెళ్ళాడు ఆ గదిలో ఆయన పువ్వుల బుట్టలు పెట్టాడు అంతకు ముందు రోజెస్ మొదలైన పుష్ప పరిమళముతో నిండి ఉన్న గది ఆ గదిలోకి వెళ్ళి వీళ్ళకి నిద్ర పట్టలేదు చేపల వాసన లేదు బుట్టలు బయట పెట్టారు గదిలోనేమో సుగంధం ఉన్నది నిద్ర నిద్రపడకపోతే ఎలా ఎలా రాయి నిద్రపడ్డం అప్పుడు వాళ్ళలో పెద్దాన్ని ఒక చాలా అనుభవించింది నేను మీకు ఉపాయం చెప్తాను అని బయట పెట్టిన ఈ ఖాళీ బుక్కలను తీసుకొచ్చి వాటి మీద కొన్ని తడి నీళ్లు చల్లి సొదట వాసన బాగా విస్తరించడానికి చుట్టూ పెట్టి ఇప్పుడు ట్రై అందరూ హాయిగా నిద్రపోయాను మన జీవితాలు అలా ఉంటాయి నాది నేను నేను నాది అది ఉంటే కానీ మనకు నిద్రపడదు విషయాలు తెలియదు కింది చేయించదు తిన్నది అడగదు నేను నాది నాది నేను దీన్ని ఇంగ్లీష్లో మీ అండ్ మై సిండ్రోమ్ అని సిండ్రోమ్ అనే మాత్రం సిండ్రోమ్ అంటే ఒక రోగానికి సిండ్రోమ్ అని పేరు వీడికి నాది నేను అనే రోగము పట్టుకున్నది ఆ రోగంతో జీవిస్తూ ఉంటాడు కాబట్టి ఆ రోగం ఎక్కడి నుంచి వచ్చింది ఈ ప్రకృతిని ప్రకృతితో అభ్యాస చెంది మమేకమత వలన నేను నాది అనే రోగంతో జీవిస్తుంది నేను అనేదానికి స్వార్థబుద్ధి అని పేరు నాది అనేదానికి భోగబుద్ధి అని పేరు అటువంటి రోగంతో జీవిస్తూ ఉంటాడు కాబట్టి వారికి ఏమవుతుందంటే అన్నీ సపరేట్ సెపరేట్గా కనపడతాయి భిన్న భిన్నాలుగా కనపడతాయి నేను సమ్యక్ దర్శనం యొక్క విశిష్టతను స్పష్టంగా గుర్తించడం కోసం అసమ్యక్ దర్శనాన్ని మీకు వ్యాఖ్యానం చేస్తూ ఉన్నాను అన్నీ విడివిడిగా కనపడతాయి ఎప్పుడైతే అన్ని విడివిడిగా కనపడతాయో వాటిలో కొన్నింటి ఎందు రాగము కొన్నింటి ఎందు ద్వేషములు నిర్మాణం అవుతుంది ఆ రాగద్వేషముల చేత ప్రేరితుడై వీడు కర్తాభోక్త అయ్యి ఉంటాడు దేహంతో మమేకమై ఉన్న కారణంగా కర్తాభోక్త అయ్యి ఉంటాడు తన ఎందు వీడికి ఉంటాడు దాంతో వీడు కర్మలను చేస్తాడు పుణ్యపాపములను మూటగట్టుతాడు ఈ దేహము శిథిలమైన తర్వాత ఇక్కడ చచ్చిపోయి ఇంకో చోట జన్మిస్తాడు ఈ పుణ్యపాపముల యొక్క భోగాన్ని అనుభవించడం కోసం ఈ విధంగా ఈ సైకిల్లో పడి ఈ చక్రంలో విడితిరుగుతూ ఉంటాడు ఇది సంసార యొక్క ప్రవృత్తి దీనికి భిన్నంగా ఎవరైతే సమ్యగ్ దర్శనం అనుభవానికి తెచ్చుకుంటాడో వాడు బ్రహ్మ సంపద్యతే పరబ్రహ్మస్వరూపుడే జీవన్ముక్తుడు అవును వాడికి ఈ పుట్టుకసావుల యొక్క సైకిల్ వాడికి ఎండ్ అయిపోతుంది అది భాష భాష్యం చూద్దాము యదా ఎస్మిన్ కాలే అంటే ఏ కాలం నుండి అయితే భూత పృథద్భావం భూతానా పృథద్భావం పృథక్వం భూతములు అంటే సకల ప్రాణులు వేరువేరుగా ఉండుట అని వేరువేరుగా కనపడుతూ ఉంటాయి అటువంటి ఆ భేదము ఏకస్థం ఏకస్మిన్నాత్మని స్థితం పశ్య ఏకస్థం కనపడి భేదముడి అయినప్పటికీ ఇవన్నీ కూడా ఒకే పరమాత్మయందు నిలిచి ఉన్నది అనే విషయాన్ని అను దాన్ని వీడు ఎలా దర్శిస్తాడు అణు అణు అంటే శాస్త్రాచార్యోపదేశ మత్మప్రత్యక్ష పశ్యతి అది ఈ వాక్యం చాలా విలువైంది చాలామంది ఏమంటారంటే బుద్ధితోటి పరమాత్మని తెలుసుకోవచ్చు అంట అది శంకరుల యొక్క అభిప్రాయానికి విరుద్ధం అది అనుభవానికి ఎలాగో విరుద్ధమే ఆయన ఏమంటున్నారు బుద్ధి ప్రత్యక్షం అనలేదు ఆత్మ ప్రత్యక్షమే అంటున్నారు సో ఇప్పుడు కళ్ళతో చూసి బుద్ధితో తెలుసుకునేది ఒక లెవెల్ ఉంటుంది ఏమిటా లెవెలు ఈ నెక్లెస్ వేరు ఆభరణ దృష్టాంతం మీరు చూస్తుంటే కళతో చూస్తారు బుద్ధితో నిర్ధారిస్తారు ఏమని నెక్లెస్ వేరు కంకణము వేరు చూడామణి వేరు నాసాభరణము వేరు కర్ణాభరణము వేరు ఈ భేదము భేదము అనుభవాన్ని చూస్తుంది మీరు భేదాన్ని చూస్తారు ఎలా చూస్తారు చూపు బుద్ధి అలా కాకుండా చూపు బుద్ధిని ప్రక్కన పెట్టండి మనస్సును మనస్సును సస్పెండ్ చేయండి అంటే నామరూప బుద్ధి పక్కన మనస్సును పక్కన పెట్టడం అంటే నామరూపాలను పక్కన పెట్టడం మీరు అభ్యాసం చేయొచ్చు దీన్ని అభ్యాసం చేస్తే తెలుస్తుంది ఇప్పుడు ఏప్రిల్ నెలలో కోకిలం వస్తుంది ఇప్పుడు వచ్చేస్తుంది ఇంకా ఏప్రిల్ రావేది ఆగింది మన్మథనామ సంవత్సరానికి కంగారు వచ్చి పుట్టి అక్టోబర్గా వచ్చి కూర్చుంది తప్ప కోకిల కినుక టైం ఉంది కోతలు ఇంకా రాలేదు మీరు ఎప్పుడైనా గమనిస్తే తెలుస్తుంది ఇంకా రాలేదు ఇంకొస్తుంది ఇంకొక వారం రోజుల లోపల వచ్చేస్తుంది ఈ లోపల మిగతా పక్షుల కూతలు కూడా కూస్తూ ఉంటాయి మీరు ఆ పక్షి యొక్క కోతను ధ్యానం చేయాలి మొత్తం ఫోకస్ పెట్టి మీరు ధ్యానం చేయాలి ఆ పక్షి కోత మాకు తెలుసు అని మీరు అనుకోకూడదు మీకేం తెలిసింది ఇప్పుడు కోతలు కూసింది అనుకోండి ఇది తెలిసిందండి ఏం తెలిసింది మీకు మీరు ఆలోచించండి ఏమీ తెలియలేదు ఇది కోకిలా అన్నారు మనకేమవుతుందంటే ఓ పదము తెలుస్తుంది ఓ పదాన్ని పట్టుకుంటాం ఈ ఒక వర్డ్ ఈ పదాన్ని ఎప్పుడైతే పట్టుకుంటారో మీకు ఒక భ్రమ కలుగుతుంది ఆ పదం ఏం చేస్తుందంటే తెలిసింది అనే భ్రమని కలిగిస్తుంది ఇది బంగారము అంటే మీకు తెలిసిపోయింది అనుకుంటారు ఏం తెలిసింది దాని గురించి బంగారం గురించి మీకేం తెలుసు చెప్పండి నేను చెప్తాను మీకేం తెలిసింది ఈ వీడు రాముడు ఏ వీడు రాముడు ఇక ఆయన హనుమంతుడు ఏ ఏమన్నా హనుమంతుడు హనుమంతుడు అంటే ఏంటి అసలు మీకు ఎలా తెలిసిందా యుదే ని ఆ ఫోటో చూసిన వెంటనే ఓ పదం మీకు చిక్కింది ఏమని హనుమంతుడు అనే పదం వచ్చింది ఎప్పుడైతే హనుమంతుడు మీకు చిక్కిందో మీరేమనుకుంటారు నాకు తెలిసిపోయింది అంటే చాలా అర్థమవుతుందని చెప్పి ఫార్ ద వర్డ్ క్రియేట్స్ An illusion that you have known. First of all, a photograph In Kailás, Mount Kailás Uh-huh, it's Kailás. Ah, oh. Mount Kailás try to archive your Twelve, Pike will do anything live horden When the welfare of the Twelve When the Earth will finishuser a picture if you turn the bulb into Kailás If the bulb into a profound possession o become kap crowd It's always like a weather అలా ఎందుకు మీకు అనిపించిందంటే మీకు తెలిసి అలా అనిపించడం కాదు ఆ పువ్వుకి కనస్పాండింగ్గా ఓ పదం ఉంటుంది ఓ నామం ఆ నామం మీకు వచ్చింది ఇది ఇది గులాబీ అని వచ్చింది కాబట్టి మీకు తెలిసిపోయేదని పక్కన మీకు గులాబీ గురించి ఏం తెలిసిందో చెప్పండి మీరు ఆలోచించుకోండి నాకు మీరు ఆలోచించుకోండి గులాబీ యొక్క గులాబీ అంటే ఏంటి అని మీరు ప్రశ్న వేసుకుని చూసుకుంటే మీకే తెలిసిపోతుంది ఏమని మనకి ఏమీ తెలియలేదు అని తెలుస్తుంది అదేవిధంగా ఇది కోకిల అది కోకిల చూసింది నాకు తెలుసు అని మీరంటే మీరు ఆ నామరూపాల్లోనే ఉండిపోతారు అలా కాకుండా నాకు తెలిసింది అనే మాట పక్కన పెట్టి ఓపెన్ మైండ్తో ఏకాగ్రమైన బుద్ధితో అంటే బుద్ధిని సస్పెండ్ చేసి మీ ఆత్మతో మీరు ఆ శబ్దాన్ని వినండి అది బుద్ధితోటి చెవితోటి వినడం కాదు ఆత్మతో వినండి ఆత్మతో వినడం అంటే ఏంటి ఫుల్ అవేర్నెస్ తోటి వినండి అంటే వెరీ సింపుల్ మైండ్తోటి నామరూప బుద్ధితోటి విన్నట్లయితే ఆత్మ పక్కన ఉంటుంది నామరూపాత్మకమైన బుద్ధిని పక్కన పెట్టి పక్కన ఎప్పుడైతే పెడతారో ఫుల్ అటెన్షన్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మీరు ఆత్మతో వింటున్నట్లు అవుతుంది సాక్షి భాష ఏమో ఉంటారు ఎప్పుడైతే మీరు ఆత్మతో వింటారో అప్పుడు కోకిల అనే మాటలు ఉండదు ఎందుకంటే నాన్న రూపాలు పక్కన పెట్టారు కదా కోకిల అనే మాట ఉండదు ఆ కోకిల పాడే పాట అనే మాట ఉండదు ఇది వసంత ఋతువు అనే మాట ఉండదు పక్కన ఉండే టెలిఫోన్ వాళ్ళ పక్కనుండే ఆ చక్కని ఉంది అనే మాట ఉండదు ఇదేముండవు ఏముంటుంది ఒక ఇంటిమేషన్ ఫ్రమ్ ది అన్నోన్ ఎ మెసేజ్ ఫ్రమ్ ది అన్నోన్ ఫ్రమ్ ది గాడ్ అన్నోన్ ఇస్ ది గాడ్ ఏ మెసేజ్ అది ఉంటుంది ఇంకా ఏముంటుంది ఒక ఏకత్వం ఉంటుంది నేను నాది అనేది ఉండదు నేను నాది అనేటువంటి ఆ పరిచ్ఛిన్న బుద్ధి ఉండదు ఒక ఏకత్వం ఉంటుంది ఒక బ్లిస్ ఉంటుంది కాబట్టి ఆ అనుపశ్యతి ఆ విధంగా మీరు దర్శించడం అభ్యాసం చేయాలి అనుకుంటే ఆత్మప్రత్యక్షంగా ఉంటే ఒక చెప్పాడు మీకు ఇప్పుడు మీరు మనుషులు చూశారనుకోండి ఓ ఓ పిల్లవాడిని చూశారు వీళ్ళు మన పక్కింటి వాళ్ళు పెళ్ళాడు అయితే వాళ్ళ కులము అలాంటి దృష్టి కూడా వీడు ఫలానా కులం వాడు అయితే ఫలానా ప్రాంతం వాడు వీడు పంజాబీ కురాడు అని ఏదో ఇలా చూశారనుకోండి మీకు ఆ శిశువు మీకు ఆ శిశువు గురించి మీకేమీ తెలియజేస్తుంది కానీ ఒక మనిషి మీకు తెలిసిందని మీరు అనుకుంటారు మీకు ఏమీ తెలియదు మీరు ఆలోచించదు ఓ మనిషి ఉన్నాడు ఆ మనిషి గురించి మీకు ఏమైనా తెలుసా మేము ఎవరినో మీరేమనుకుంటారు ఆ మనిషి కులము వర్ణము వర్గము ప్రాంతము వాడికి మనిషి తల్లిదండ్రులు పెట్టుకున్న పేరు ఇంకేదైనా నిక్కినే ఉంటే ఆ పేరు ఇవి తెలుసు మీకు ఇవి మీకు తెలుసు అంటే అర్థమేంటి యూ హ్యావ్ అ హాఫ్ అ డజన్ వర్డ్స్ అబౌట్ హేమ్ ఒక అరడగన్ పేర్లు మీకు తెలుసు ఈ అరడగన్ పేర్లు తెలిసేయి కాబట్టి ఒక ఒక ఇల్యూషన్ ఒక భ్రమ కుదుతుంది ఏమని మై జాన్లీయా నాకు తెలిసిపోయిందనే భ్రమ కలుగుతుంది మీరు ఆ భ్రమని ప్రక్కన నాకు తెలిసిపోయిందనే పదములే జ్ఞానము అనేటువంటి ఎరిధనము ఆ చేతగాని తనము మీరు కనుక పూర్ణమైన దృష్టితో ఏకాగ్రమైన దృష్టితో ఫుల్ అవేర్నెస్తో మీరు చూసినట్లయితే మీకు ఆ వాడు నేను అనే భేదం అనుభవానికి రాదు మీరు ఆత్మస్వరూపంతో ఏకత్వాన్ని మీరు అనుభవానికి తెచ్చుకుంటారు దీన్ని ఆత్మప్రత్యక్షము అని అంటారు నేను ఆ వాక్యాన్ని చాలా ప్రాక్టికల్గా అనుభవానికి వచ్చే విధంగా వ్యాఖ్యానించే ప్రయత్నం చేశాను ఎంతవరకు సక్సెస్ అన్నది యూ హ్యావ్ టు డిసైడ్ దాట్ ఆత్మప్రత్యక్షణ పశ్యతి ఆ విధంగా దర్శించిన వాడు ఓ ఋషి ఓ మాట అన్నాడు ఆ విధంగా దర్శించి ఓ ఋషి అన్నాడు ఏమన్నాడు ఆత్మైవేదం సర్వం అన్నాడు అంటే ఆ ఋషి ఆ కోకల కోతను విన్నాడు విని అతనికి భేదం అనుభవానికి రాలేదు ఇక్కడ నేను మనిషిని అక్కడది పక్షి అది చూస్తోంది నేను వింటున్నాను చాలా ఏ విన్నది మీకె భయం వింటాను అని అలా అనుభవానికి రాలేదు అభేదమే అనుభవానికి వచ్చింది అది నాకంటే భిన్నంగా ఉన్న ఒక పక్షి చూస్తున్న కూతలాగా అనుభవానికి రాలేదు ఒక అభేదమే అనుభవానికి వచ్చింది ఓ శిశువుని చూస్తే అభేదం అనుభవానికి వచ్చింది ముందు ఇటువంటి చిన్న చిన్న వాటితో ప్రారంభించాలి మీ మనస్సును ఆకట్టుకునేటువంటి శక్తి కలిగిన చిన్న చిన్న వాటితో ప్రారంభించాలి ముందు మన ఈ ఆర్టీసీ బస్సుతో ప్రారంభించకూడదు దాని ధర ధర ధరలు ఆడిపోతూ వస్తూ ఉంటుంది అది ఆత్మీయాన్ని అలా మొదలు పెడితే అది ఏమీ అవ్వదు ఈ షుడ్ నాట్ స్టార్ట్ లైక్ దాట్ ఇట్ సౌండ్స్ సిల్లీ ఓకే ముందు ఎలా ప్రారంభించాలి కోకిలతో ప్రారంభించాలి కోకిలంటే అది మీకేం కనపడదు అది ఆకుల కాల దావకులు ఎందుకది కనపడాలని కనపడితే ఏం చేస్తారు మీరు డ్రైవ్ ఇస్తారే ఈ మెసేజ్ వస్తుంది భగవంతుని మీద వచ్చిన మెసేజ్ కోటిలా యొక్క కోట పువ్వు ఇట్స్ మెసేజ్ ఫ్రమ్ ది హయ్యర్ హయ్యర్ ఫ్రూప్ మెసేజ్ ఫ్రం ది అమ్మ ఆ విధంగా మీరు అలా ఎవరైతే దర్శిస్తారో వారికి వారి యొక్క అనుభవం ఏంటంటే ఆత్మావా ఇదో మొన్న తిట్టివాడు ఆత్మస్వరూపుడే మొన్న పొగడీవాడు కూడా ఆత్మస్వరూపుడే అందరూ ఆత్మస్వరూపుడే అనే అనుభవము నువ్వు పొంది ఆ మహర్షి అన్నాడు ఆత్మా వా ఇదో వా అంటే విడదీస్తే వై అవుతుంది అది వా వా అని అనుకోకూడదు వై ఇదం అవుతుంది వై అంటే నిశ్చయముగా నీడ్ ఆల్ దిస్ ఈజ్ ఆత్మా తత ఏ వచ విస్తారం ఉత్పత్తి వికాసం ఏముండీ సర్వము ఆత్మయే సర్వ అంటే అర్థం ఏమిటి సర్వము ఆత్మ నుండియే వచ్చినది ఆత్మ నుండియే వచ్చింది ఇప్పుడు మీరు ఆలోచించండి మీకు తెలివి వచ్చినది అంటే సర్వము ఆత్మ నుండియే వచ్చిందంటే ఎలా వచ్చిందో చెప్తున్నా తెలివి వచ్చినది నిద్రపోతున్నారు నిద్రపోతుంటే కోటిలా లేదు కోట లేదు ఓకే తెలివి వచ్చినది తెలివి వచ్చింది అంటే వినికిడి వచ్చినది అర్థమేంటే వినికిడి ఈ వినికిడి తెలివిలోంచి వచ్చిందా బయటి నుంచి వచ్చిందా చెప్పండి మీరు పెద్దలు తెలివిలోంచి వచ్చింది వినికిడి అంటే అర్థమేంటి వినికిడి అయినది అవునా బంగారమే నెక్లెస్ అయినట్టుగా వినికిడి అయినది వినికిడి కోకిల వృతము అంటే కోకిల ధ్వని యొక్క వినికిడి వచ్చినది ఇక్కడ ఉండే చిటికంత కోకిల ధ్వని యొక్క వినికిడి వచ్చినది దీంట్లో కోకిల ధ్వని యొక్క వినికిడి అన్న బయట నుంచి వస్తోందని మీకు అనిపిస్తుంది కరెక్టే బయట నుంచి వస్తోంది కోకిల ధ్వని బయట నుంచి వస్తోంది కానీ కోకిల ధ్వని యొక్క వినికిడి అంతా బయట నుంచే వచ్చిందా లేకపోతే వినికిడిలోంచి వచ్చిందా వినికిడిలోంచి వచ్చింది కోకిల ధ్వని యొక్క వినికిడి దేని నుంచి వచ్చింది వినికిడి నుంచి వచ్చింది అంటే ఎక్కడి నుంచి వచ్చింది ఆత్మ నుండి వచ్చింది కాబట్టి ఆత్మయే వినికిడి ఆత్మయే కోకిల ధ్వని యొక్క వినికిడి అంతవరకు అర్థమైందా వినికిడికి విన్న వినబడిన దానికి తేడా ఏమిటి వినికిడి ఎక్కడుంది ఆత్మయంలో ఉన్నది వినబడిన కోకిల ధ్వని ఎక్కడ ఉన్నది ఆత్మయండే ఉన్నది ఏమిటి తేడా వినిలే అంటే ఏమిటి ఆత్మయే వినికిడి వినికిడియే వినబడిన శబ్దము అవుతుంది ఇట్స్ సెన్సేషన్ సౌండ్ సెన్సేషన్ సౌండ్ సెన్సేషను మీలో ఉంటుందా బయట ఉంటుందా మీలో ఉంటుంది సౌండ్ సెన్సేషను ఎక్కడి నుంచి వస్తుంది సెన్సేషన్ నుంచి వస్తుంది సెన్సేషన్ ఎక్కడి నుంచి వస్తుంది అవేర్నెస్ నుంచి వస్తుంది కాబట్టి అవేర్నెస్ ఈజ్ కి సెన్సేషన్ సెన్సేషన్ ఈజ్ కి సాంగ్ లేకపోతే సెన్సేషన్ కంటే భిన్నంగా సౌండ్ ఎవరన్నా ఉందనుకుంటున్నారా లేదు ఓ జన్మాస్త వస్తుందో మన ఓ ప్రశ్న అడిగాడు అడవిలో మనిషన్నవాడు ఎవడూ లేని చోట వినేవాడు ఎవడూ లేని చోట చెట్టు కొమ్మ విరిగినది శబ్దము ఉండదు కాబట్టి వినేవాడు ఉండాలి వినికిడి ఉండాలి ఆ సెన్సేషన్ ఉండాలి అప్పుడే శబ్దం ఉంటుంది అంటే దాన్ని బట్టి ఏం తెలిసింది శబ్దము సెన్సేషన్లో ఉంటుంది సెన్సేషన్ అవేర్నెస్లో ఉంటుంది కాబట్టి శబ్దము ఆత్మ నుండి వచ్చింది చూపు చూపు మీరు బాగా అర్థం ఇది ఘటము అని ఘట రూపమును చూశారు ఘట ఘటము బయట ఉందని మీరు అంటున్నారు బాగానే ఉంది ఘట రూపము ఎక్కడ ఉన్నది కన్ను లోపల ఉందా బయట ఉన్నాయా కన్ను లోపల ఉన్నది బయట ఉంటే మీకేం కనుకుంటుందండి ఇప్పుడు మీరు కెమెరా మీకు కొంచెం ఓపిక పట్టండి క్యా ఎందుకంటే టాపిక్ ఇదేం పురాణం కాదు కదా పాఠం చెప్పి గురుపుకుని వెళ్ళిపోవడానికి విషయం సెటింగ్ చేసి వెళ్ళాలి కదా కనుక కెమెరా క్లిక్ కెమెరాలో మీరు చూసి ఇలా క్లిక్ చేస్తున్నారు మీరు చూసి కెమెరాలో ఉందా బయట ఉందా కెమెరాలో ఉంది బయట ఉందని మీరు అనుకుంటారు అవునా కెమెరాలో లేదండి కెమెరాలో ఉన్నది కంట్లో ఉంది కంట్లో ఉన్నది చైతన్యంలో ఉంది అది ఫాలోయిడ్ కాబట్టి ఈ సర్వ రూపము ఆత్మయే చూపు చూపే రూపము ఆత్మయే శబ్దము ఆ చెవి చెవియే శబ్దము ఆత్మయే ధ్యానము ధ్యానమే గంధము ఆత్మయే జిప్ప జిప్యే రసము ఆత్మయే చర్మము చర్మమే స్పర్శ ఆత్మ నుండే సర్వము ఉదయించము ఇది ఒక అద్భుతమైన ప్రతిపాదన వెరీ క్రిటికల్ ప్రతిపాదనని నేను లాస్ట్ మినిట్లో ప్రవేశపెట్టాను బట్ ఎనీవే వర్ వాట్ యూ హెవ్ టు బూ ఎనీవే సో మళ్ళీ క్లాసులో దీన్ని సెటిల్ చేసుకున్నాను ఓం పూర్ణ నమ